సహజమైన వృత్తి అయితే ఏమిటి తెలుసుకుని ఏం చేస్తావు ఇది ప్రశ్న సరి తెలుసుకోవడం మొదలు పెట్టాడు సరే తెలుసుకుంటే ఏమిటి తెలుసుకుంటే ప్రయోజనం దాన్ని నిర్ణయం చేయవచ్చు ఇది పువ్వు అని వస్తు నిర్ణయంగా వస్తువు చేయవచ్చు ఇప్పుడు ఏం చేసింది వాళ్ళమ్మ ఈసారి పువ్వు చేతికిచ్చినప్పుడు వాడిని చెంచనివ్వరా దాని మొక్కల మొక్కలు చేయనివ్వరా వాడిని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆ పిల్లవాడి చేతే ఆ పువ్వు పరమాత్మ దగ్గర ఆ పూజామందిరంలో చక్కగా వాడి చదివి పెట్టించడం అభ్యాసం చేయించి ఈసారి వాడు పూపివ్వగానే వాడు చెందడు దాన్ని వాడే వాడు తీసుకెళ్లి డైరెక్షన్ చూపెట్టి తీసుకెళ్లి పరమాత్మ ముందు పెడతాడు మరి ఇప్పుడు వాడికి ఏమి తెలియదుగా మాటలు రాలేదు ఏమి లేదు కానీ వాడికి తెలిసిపోయింది పరమాత్మ స్థానం ఎక్కడా అక్కడ చూపిస్తాడు నాన్న దేవుడు ఎక్కడ ఉన్నాడు నాన్న అంటే ఆ పూజామందిరం వైపు చూపిస్తాడు ఏం చేస్తా ఉన్నా అంటే పూలు పట్టికెళ్ళి పెడతానంటాడు లేదంటే అక్కడ గంట ఉంటే గంట వాయిస్తాడు లేదంటే అక్కడ ఏదన్నా పూ విభూతి కుంకుమ గంధం కట్టరాలు ఉంటే అవన్నీ పెట్టుకుంటాడు వాడికి జాతనైనట్టు పెట్టుకుంటాడు ఇట్లా మూడు సంవత్సరాల లోపల పిల్లవాడిని ఈ రకంగా తల్లి జాగ్రత్తగా వాడి అభ్యాసాన్ని మార్చేసి ఆరు నెలల పిల్లవాడు అన్నింటినీ పీకి పాకం పెట్టి చందరవందర చేసినటువంటి వాడిని మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికీ సరైన సదభ్యాసంలో పెట్టేసి వాడిని ఏ వస్తువు ఎట్లా వాడాలి చెప్పేస్తుంది అంతే అర్థమైపోతుంది మరి ఇప్పుడు భావమా భాష వాడికి నిర్ణయం అయిందా అవలేదా అయిపోయింది జిజ్ఞాసు నుంచి జ్ఞానిగా మారిపోయాడు ఇప్పుడు అబ్బోహ ఆ పిల్లవాడికి ఎంతవైనమో మురిసిపోతుంటారంత దేవుడు బొమ్మ కనబడితే దండం పెడతాడు గంట కనబడితే వాయిస్తాడు హారతిస్తాడు పూజలు చేసేస్తాడు వాడి భావంలో వాడి భాషలో ఏముంది అందులో ఈశ్వరుడికి భావం గంభీరుడు అంతేగాని మనం ఎంత పెద్ద సంస్కృత పదాల్లో స్వత్రం చేసామో అని సంస్కృతం రాకపోతే ఈశ్వరుడు లేడా కాబట్టి కుంభం అన్న కొండ అన్న పర్వతం అన్న కొండ అన్న వస్తు ఒకటి కాదే భాషాభేదము కాక కాబట్టి జ్ఞానం అనేది అర్థం ఏమిటయ్యా అంటే వస్తు నిశ్చయ జ్ఞానం నిర్ణయం సరే ఏమంటే మానవోపాధితో మాక్సిమం హైయెస్ట్ నిర్ణయం ఏం చేయవచ్చండి ఇప్పుడు చెప్తున్నారు ఈ వాక్యాలలో ఈ నిర్ణయాన్ని మానవులందరూ తప్పక పొందాలి నీలో ఉన్న జిజ్ఞాస అనే సహజ శక్తి ఏదైతే ఉందో దాని అభ్యాసంలో జ్ఞానంగా మార్చి వైరాగ్యంతో జోడించి నీవు ఈ నిర్ణయాన్ని పొందాలి ఏ నిర్ణయాలనేవి ఇప్పుడు ఈ మూడు వాక్యాల్లో చెప్తారు మళ్ళా బ్రహ్మాహమస్ బ్రహ్మాహమస్మి నేను బ్రహ్మమునై ఉన్నాను మన ప్రార్థనలో కూడా ఉంది బ్రహ్మాహంస్మి గురుగార గారు ఒకవేళ దీవించాలనుకోండి ఎవరినైనా సరే బ్రహ్మైవతులం సదాసుఖీ బ్రహ్మైవతు ఇవన్నీ ఆశిస్తులనమాట శుభం భవతు అయితే ఏంటి ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన నీవు బ్రహ్మమే అయి ఉన్నావు తత్వ మహావాక్యం అంటే అర్థం ఏంటి నీవు అది నీవు ఇది కాదు అది కాబట్టి ఆ అదంటే అదే అదంటే బ్రహ్మం అదంటే పరబ్రహ్మం అదంటే పరాత్పరం ఆ మూడిటికి అది అనిపోయి ఇదంటే ఏమిటండి దేహం జీవుడు జగత్తు ఇక్కడ కూడా ఓ మూడు ఉన్నాయి అక్కడ కూడా ఓ మూడు ఉన్నాయి అదంటే బ్రహ్మము పరబ్రహ్మము పరాత్పరం ఇదంటే దేహము జీవుడు జగత్తు మరి మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మొదలు పెట్టాలంటే ఇప్పుడు ఇది నుంచి అది ఇదంటే త్వం అది అంటే తత్ ఆ త్రహ్మ తత్పర బ్రహ్మ పరాత్పరం తదరహితం నీ లక్ష్యం ఎప్పుడు అది మరి ఇప్పుడు ఆ అది ఎరా అది ఎక్కడ ఉంది అని అడుగుతాను ఈ అది అంటే ఏమిటి ఆయన అది అంటే ఏమిటంటే నీ ప్రయాణాన్ని బట్టి అది నిర్ణయం అవుతూ ఉంటుంది జా జాగ్రత్తగా ఈ నాలుగు వాక్యాలని జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట బ్రహ్మాహమస్మి ఏమండి బ్రహ్మాహమస్మి అనాలంటే నీకేం లక్షణాలు తెలియాలి బ్రహ్మమునకున్న లక్షణాలు ఏంటి మొదటి లక్షణం అఖండైక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఇది ఇదినేమో ఖండైక రసం అది అఖండైక రసం అంతే తేడా ది చూ చూసుకోండి ఎక్కడైనా సరే ఆ అన్న జోడిం చేస్తే అది బ్రహ్మ అయిపోతుంది నిన్న కూడా చెప్పాను జీవుడు ఖండైక అంటే అర్థం ఏంటి వీడికి అమ్మాయిగా ఉన్నప్పుడు ఒక ఆనందం అమ్మగా ఉన్నప్పుడు ఒక ఆనందం అమ్మమ్మగా ఉన్నప్పుడు ఇంకొక ఆనందం తాతమ్మగా ఉన్నప్పుడు మరో ఆనందం సరే వృత్తిని బట్టి వ్యవహారాన్ని బట్టి పాత్రను బట్టి నటనను బట్టి క్రియను బట్టి కర్మను బట్టి కామాన్ని బట్టి ఇన్ని ఎన్ని బట్టి కావాలంటే అన్ని